చేయవచ్చు నీ అన్నం జనవచ్చు నీ వస్త్రం ధరించవచ్చు నీ ఆశ్రయంలో ఉండవచ్చు అది చెట్టు అయినా పొట్టయినా ఏదైనా అది ఒక ఆశ్రయం ఆ ఆశ్రయంలో చక్కగా సామాన్యంగా ఉండు విపరీత విశేషాలు లేకుండా ఇంకేం చేయవచ్చు నా అయినా నీ పని నీ కోసం పెట్టావు కష్టపడతావు కదా శరీరంలో ఉన్నాక నువ్వు పెట్టయినా ఆకలి దెబ్బలు తెచ్చిపోతావు దాంతో పాటుగా ఏమైనా సహాయపడితే సహాయపడు పరోపకారార్థం ఇదం శరీరం మరి ఇంకేం చేయొచ్చా సర్వభూత హితే రథాహ కాస్త అందరికీ సర్వభూతములకు హితముగా ఉండేటట్టుగా ప్రవర్తించు ఈ రెండు మాటలు కర్మయోగం సర్వభూత హితే రథా పరోపకారార్థం ఇదం ఈ రెండు మాటలు కలిపితే కర్మయోగం నిష్కామ కర్మ చేస్తావు సరే భక్తి యోగం అంటే ఏంటండి చెప్పేసిన కర్మయోగం జ్ఞానయోగం ఈ మూడుని మానవ జీవితంలో మనం సరి అయిన సమతోకల్లో ఎందుకు పెట్టాలి అన్న ఎందుకు అంటే మనలో ఇప్పుడు మనం ఏం చర్చిస్తున్నాం బుద్ధేస్తు ఆత్మని ఈ బుద్ధే ఆత్మగా మనకి కనబడిపోతుంది కానీ వాస్తవానికి ఆత్మ బుద్ధి కంటే వేరే ఉన్నది వేరే ఉన్నదంటే అర్థం ఏంటి మన దృష్టిలో ఉప్పు వేరే నిప్పు వేరే ఉప్పు లక్షణాలు వేరే నిప్పు లక్షణాలు వేరే పోలసానికి వీలు కాదు పైగా అవి రెండు కలిసినాయి అంటే చెటాపటా చెటాపట ఈ ఉప్పు వేరిపోతుంది ఈ నిప్పులో పడిపోయిందంటే ఎందుకు పనికిరు కాదు ఎందుకు నామరూపాలు లేకుండా పోతుంది సరే ఈశ్వరుడేమో నిప్పు జీవుడేమో ఉప్పు ఇంతకి మన లెక్క ఏంటంటే ఈశ్వరుడేమో నిప్పు జీవుడేమో ఉప్పు చూసుకోండి హోమద్రవ్యాలలో ఎక్కడ ఉప్పు ఉండదు యజ్ఞం చేసే హోమ ద్రవ్యాలలో ఎక్కడా ఉప్పు ఉండదు ఎందుకని ఈ రెండు ఒకే లక్షణమైన లేవు కాబట్టి ఒకే లక్షణం మీద ఉన్నా వ్యతిరేక లక్షణం మీద ఉన్నా ఈ ఉప్పు ఆ నిప్పుం చేయలేదు కాబట్టి నువ్వు కర్మయోగం చెయ్యి యజ్ఞభావంతో చెయ్యి భక్తి యోగం చెయ్యి యజ్ఞభావంతో చేయి జ్ఞానయోగం చెయ్యి యజ్ఞభావంతో చేయి అందుకని నాయన సృష్టి యజ్ఞంలో పుట్టావు జ్ఞాన యజ్ఞంతో తరిస్తావు తల్లి తండ్రి సృష్టి యజ్ఞంలో నిన్ను పుట్టించారు ఇవాళ్ళు నిమిత్త కారణం అరణ్యమనం ద్వారా నిప్పు ఎలా అయితే పుట్టిందో ఆ నిప్పు పుట్టిన తర్వాత అరణ్య మథనానికి వాడేటటువంటి ఆ రెండు కర్రలు తీసి పక్కకి పడతారు వాటితో పని లేదు నిప్పు పుట్టిన తర్వాత వాటితో పని అలాగే నీ జన్మకు కారణం ఆ అరణి మధనానికి కారణమైనటువంటి కర్రలు ఎట్లాంటి వాళ్ళు ఈ తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు సరే నిప్పు పుట్టింది పుట్టిన తర్వాత ఏం చేసాం ఆ రెండు కర్రలు పక్కకు పెట్టేసాం ఈ నిపుతో యజ్ఞం చేసాం మళ్ళీ అవసరమైనప్పుడే మళ్ళా మళ్ళా నిపు కావాల్సి వచ్చినప్పుడే మళ్ళా దాంతో పని ఈ జన్మలో అట్లా ఐదు అవసరం ఉంటుంది ఓసారు రెండు సార్లు అవసరం ఉంటుంది అయిపోతుంది దాంతో పని తర్వాత ఇంకేముంది అప్పుడు అప్పుడు ఏం చేస్తావు యజ్ఞభావంతో జయించు కర్మ యజ్ఞభావంతో చేయి భక్తి యజ్ఞభావంతో చేయి జ్ఞానం కూడా యజ్ఞభావంతో చేయి అప్పుడేమవుతావయ్యా యజ్ఞేశ్వరుడు అవుతాం నువ్వేమవుతావంటే యజ్ఞ జీవితం అంతా యజ్ఞభావంతో గనక నువ్వు జీవిస్తే అప్పుడు నీవే యజ్ఞేశ్వరుడవు ఎందుకని చిట్ట చివరి మాటలు ఏమిటి మాటలు స్వమేవాహం తత్వమసి ఇది ఎవరికైనా చిట్ట మాట సరే ఇంకేమన్నా ఉందా అండి ఇంతేనా పరం ఇప్పుడు చెప్పారు అంటే ఎవడికైతే కర్మయోగం చేతనైందో ఎవడికైతే భక్తి యోగం చేతనైందో ఎవడికైతే జ్ఞానయోగం చేతనైందో వాడికి చెప్పారు ఇప్పుడు తత్పరం చ అవలోకయే తత్వం అసి అన్నది నాకు అర్థమైందండి అయమాత్మ బ్రహ్మముగా ఉన్నా నేను నేను నేనైనా నేనుగా ఉన్నాను ఇప్పుడు ఏమైనా నాకు ఇంకేమైనా చెప్తారా ఇదే ఆఖరా ఫైనల్ ఇక్కడ ఫిక్స్ అయిపోమంటారా అంటే అప్పుడు చెప్పారు తత్పరం పరతత్వం పరుడు పరుడు కలడని భావించావు ఇప్పటి వరకు పరుడు నేనని భావించావు మొదట ఏం చేశావు నీ కంటే వేరైన వాడు పరుడు కలడని భావించావు తర్వాత జ్ఞానయోగం ద్వారా ఇంతేంట్లోకి వచ్చావు ఆ పరుడు నేను ఒకటేనన్నావు కానీ ఆ పరుడును ఒకటేనా అసలు పరుడు ఉన్నాడా కలడు కలండనడు వాడు కలడో లేడు ఎవరికి వచ్చిందండి ఈ సందేహం ఈ చిట్ట చివర ఉన్నటువంటి కర్మయోగం చేయని వాడికి అదే సందేహమే నేను నేనైనా నేనుగా ఉన్నవాడికి సేమ్ ప్రాబ్లం పరుడు ఉన్నాడా ఆ నిర్ణయమే కైవల్యం ఆ పరం అన్న పొందితే నువ్వు లేవు ఇక ఆ పరాత్పరంలో నువ్వు లేవు ఎంతసేపటి ఉన్నదంతా పరం వరకే ఉంటాడు అంతే పరాత్పరం అనంగానే వాడు కాబట్టి చిట్ట చివరి ఎండు పరము పరాత్పరము ఇది నిర్ణయమైన వాడు కైవల్యం త్వేవాహం తత్వమసి నిర్ణయమైన వాడు బ్రహ్మనిష్డు జ్ఞానయోగి సరే నేను జీవుడు ఆయన దేవుడు ఎప్పటికైనా సరే నేను ఆయన శరణాగతుణ్ణి దాసోహం తవ దాసోహం భక్తుడు సరే నేనేదోడి చేస్తానండి బాబు ఇట్ట ఖాళీగా కూర్చోటం నా వల్ల కాదు ఈ కర్మఫల త్యాగం ఇంకా నాకు రాలేదు నేను